యూ క్రీస్తు నామంలో మరి ఆయన పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మీ అందరికీ కుడి మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను దేవుని పేరట మరి ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ఈ మీటింగ్ మనం ప్రారంభించుకుందాం మరి దేవునికి మహిమ తెచ్చలాగిన మరి దేవుడే మనకు సహాయకుడిగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన ద్వారా ఈ యొక్క మీటింగ్ ప్రారంభించుకుందాం అందరికీ ప్రేజ ప్రార్థన తోటి ఈ ఆరాధనను ప్రారంభించుకుంటాము పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు ఈ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఆకాశ మహాకాశంలో పట్టచాలని గొప్ప దేవుడవు అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు యుగ యుగములకు సజీవుడవు స్తోత్రారుడవు పూజారుడు దేవుడవు తండ్రి ఆయన రాజులకు రాజువు ప్రభులకు ప్రభువు తండ్రి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మహాగణుడ మహోన్నసత్య సంపూర్ణుడ మీకు చె చెల్లిస్తున్నాం ప్రభావ ఆదివంతమైన దేవ మీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మీకు కృప కనికరములతో ప్రేమ వాత్సల్యములతో తండ్రి కాచి కాపాడుకొచ్చిన మీ ప్రేమను బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ యోగ్యతలేని మమ్మల్ని ప్రభావ ఇంతవరకు సజీవంగా ఉంచినందుకై మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ తండ్రి రాత్రికాల సమయంలో ఈ రీతిగా తండ్రి ఆన్లైన్ లో ప్రభావ సన్నిధిలో గడపడానికి నా తండ్రి మీకు మొర పెట్టుకోవడానికి నేను మిమ్మల్ని స్తూతించడానికి మీ స్వరం వీరడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది వంద నాలుగు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము ఇక్కడ ఈ సమయం అంతటిని ప్రభావ ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామను కూడింటి ఎక్కడుంటానున్న దేవుడో తండ్రి మా మధ్యలోనికి మీరు దిగిరండి నాన్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను పాటల ద్వారా ప్రభావ మీరే మహింపుతో రమ్మని ప్రార్థిస్తున్నాం నాయన వాక్యక్రున్నా మీ దాసం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి మా ఆత్మీయ జీవితాలను సరి చేసుకున్నలాగిన తండ్రి మీకు ప్రీతికరమైన జీవితం జీవించలాగిన తండ్రి నాయన మీ వాక్య పిలుగులో మా జీవితాలను నా ప్రభావ మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాను మీ ఆత్మతో నింపి మీరే మాతో తండ్రి మాతో మాట్లాడండి ప్రభా తండ్రి వాక్యాన్ని నాయన గ్రహించి దాని హృదయంలో దాచుకొని దాని ప్రకారంగా జీవించే జీవితాన్ని మాకు అందరికీ ప్రార్థిస్తున్నాను చేసే ప్రతి విజ్ఞాపనకు తండ్రి ప్రభావ మీరే జవాబును అనుగ్రహించండి ప్రభా ప్రతి విజ్ఞాపనకు తండ్రి ఘన విజయాన్ని దయచేయండి ఆ ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాను యారాధనంతటికి ప్రభావ మీరే తోడైందండి అది అంతా మీరే వహించండి ప్రభా అ దీక్షత మీరే నామని మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను వచ్చిన వారందరినీ బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన రావాల్సిన వారందరినీ కూడా ప్రభావ మీరు త్వరపెట్టి నడిపించమని యారాధనంతటి ద్వారా మహిం పొందమని మీకే తండ్రి నాయన నమ్మదగిన దేవుడందుకే స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసో పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుంచి వేడుకుంటున్నాను తండ్రి ఆమె Raja, raja, raja, raja, see you nuna raja. Raja, raja, raja, raja, raja, see you nuna raja. See you nuna raja na yesu, painu na yerushalemu na ghruhamu. rajulla rajulla raju siyonu raaju rajulla rajulla raju, raju. siyonu korake no, no, nannu yeru parichen siyonu no, raaju naayese siyonu no, korake nannu yeru parichen siyonu no, raaju naayesu rajulla rajulla raju na, ye, సియోనురారాజు రాజుల రాజుల రాజు సియోనురారాజు సియోను రారాజు నాయసు పైనున్న ఎరుషలేమునా గృహము సియోను రారాజునాయేసు పైనున్న ఎరుషలే మునా గృహము నిషేధింపబడినారై Siyo Nulo Mula Rai, Nishetimpa Badi Na Rai, Siyo Nulo Mula Rai. Raju Lla Raju Lla Raju, Siyo Nura Raju, Raju Lla Raju, Siyo Nura Raju, Siyo Nura Raju, Siyo Nura Raju Naa Yeesu, Pai Nuna, ఎరుసలెమునా గృహము సియోను రారాజు నాయసు పైనున్న ఎరుషలెమునా గృహము రాజుల రజుల రాజు సియోను రారాజు రాజుల రాజుల రాజు సియోను రారాజు తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి సీయోను కొరకే నన్ను ఎరు సీయొను రారాజున ఆయేసు పైనున్న ఎరుసలెము నా గృహము సీయను రారాజు నాయస్సు నిషేధింపబడినారై సీయోనులమూలారయి నీషేదింపబడినారాయి సియోనులమూలారాయి ఎన్నికాలేని నన్ను ఎనికొనిన సియోను రారాజున యేసు ఎన్నికాలేని నన్ను ఎనికొనిన సియోను రారాజున యేసు రాజుల రాజుల రాజు సియోను రారాజు రాజుల రాజుల రాజు థ్యాంక్ యూ బ్రదర్ వందనాలు దార్జింగ్ మీకు మరి పాట పాడిన మీకు అందరికీ వందనాలు మరి నాగరాజు బ్రదర్ ప్రైజ్లాడండి ప్రైజ్ రాడు సార్ ప్రైజ్ ప్రైజ్లాడు బ్రదర్ మీరు వాక్యంలోకి నడిపించండి అందరికీ ప్రైజ్లా దేవుని యొక్క వాక్యంలో నుండి రెండవ తిని వృత్తాంతంలో అధ్యాయము పదకొండవ వచనం రెండవ దినవృత్తాంతము గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనం ఆ ప్రకారము సులోమును ఇహోవా మందిరమును రాజనగరును కట్టించి ఇహోవా మందిరం అందున తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంత్యూ ఏ లోపము లేకుండా నెరవేర్చి తన్ని ముగించను ప్రార్థన చేసుకుంటాం కలిపి ప్రభాత్ కలిగిందండ్రి ఇదగలిగిందేవా గణ మన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి పొందనాలు చెల్లిస్తుంటున్నా రాజులకి రాజు ప్రభులకి ప్రభువు ఆయన సృష్టికర్త భూమి ఆకాశంలో సృజించిన దేవుడు నోటి మాట చేత భూమి అందరి సమస్తమైన సృష్టించిన గొప్ప దేవుడు కొందరైనా మీ సాధ్య భూమిలో సృష్టించినారు ఐదుగో మీ కోలిక చొప్పున మమ్మల్ని సృష్టించినారు ఇదిగో పాపం చేతన ఐదుగో మీకు దూరమైన మమ్మల్ని తండ్రి మీ ప్రియ కుమారుని కాలు సమీపించినప్పుడు మీ ప్రియ కుమారుని మా కొరకాయలో కనిపి ఆయన ఐదుగో ప్రభు కార్చిన పరిశుద్ధ పావున పుణ్య రత్నంలో ఆ ప్రతి పాపంలో కడిగే ని బిడ్డ గాని సొత్తుగాని సొక్క సాంపాద్యం ఏర్పాటు చేసుకొని రీతిగా ఏర్పాటు చేసుకుని ప్రజలతో కూడుకుని ఆడినట్లు నీకు కనికరం చెప్పడానికి నాపం చేసుకునేందుకై వందనాలు చెల్లిస్తూ ఆయన ఐదుగో దినమంతటిలో మెరుచుకున్న గొప్పకై వందనాలు ఈ సాయంకాలం సమయంలో పరిశుద్ధ బిడ్డలతో చేరిని గొప్ప భాగ్యం ఇచ్చినారు వాటి ద్వారా మీ నామాన్ని మహింపరచుకున్నారు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన మరి పరిశుద్ధ బిడ్డల మధ్యలో నేను తండ్రిగోనా ఈ వాకింగ్ ద్వారా మీరే నాతో మాతో మాట్లాడము దాసుకోని రక్త ప్రోక్షణ తీసుకుని వస్తుంటే కడిగి నా పంచముగొని మాటలని నోటి నుంచమని ఐదుగో మా యొక్క ఆత్మీయ అక్కరికొలది నాతో మాతో అందరితో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీకే సమస్య మని మా గంట ప్రభావం ఆరోపించుకుంటూ పరిశుద్ధమైన ప్రార్థించడి వాడు కొంచెం నామ తండ్రి ఆమె సర్ప ఇక్కడ సులోమన్ గురించి రాయబడిన మాట అయితే మొట్టమొదటి ఆ దేవాలయాన్ని ఋషులేము దేవాలయాన్ని నిర్మిస్తా వచ్చినాడు సెలోమను సులోమన్ గురించి తాను ఈ లోపము లేకుండా నెరవేర్చి తన పని ముగించాను ఇది శరీర సంబంధమైన దేవాలయము ఈ లోక సంబంధమైన దేవాలయము ఎటువంటి లోపము లేకుండా ముగించగలుగుతా వచ్చినాడు సెలోమను ఇంకొరకాయి బహుశా ఎంతో ప్రయాస ఎంతో కష్టము ఎంతో త్యాగము దీని వెనుక అన్నది ఒక నిర్మాణం చేయాలంటే అది బహు కష్టంతో కూడుకున్న పని ఎస్పెషల్ గా ఇల్లు కట్టుకోవటం అంటే లోకంలో ఒక సామెత చెప్పబడతా ఉంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు రెండు కూడా చాలా కఠినమైన టాస్క్లు కఠినమైన టాస్క్లు అంటే క్రమతో కూడుకున్న పనులు చాలా సమర్పణ త్యాగము అవసరము కాబట్టి ఈ యొక్క ఈ లోక సంబంధమైన దేవాలయాన్ని నిర్మించడానికి సులోమను ఈ లోపము లేకుండా నిర్మించగలగడం అంటే మీరు ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అన్నా చూడండి రిఫైన్ కొన్ని లోపాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఎక్కడో ఒక చోట ఒక లోపం అనేది ఉంటుంది కానీ ఇక్కడ సులోమను కట్టిన ఈ దేవాలయానికి లోపము లేకుండా ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ లోపము లేకుండా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం తెశలో నిఖి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో అపోసిల్ అయిన పౌలు రీతిగా మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దయచేసి చూడండి తెశలో నీలి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ రెండవ భాగం చూస్తే మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తువు సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడు గాక మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగ చేయును మిమ్మల్ని సహోదరుల సహోదరి ఇక్కడ మన ఆత్మ జీవము శరీరము మానవుడు త్రిభాగీయ జీవి అంటే మూడు భాగాలు కలిగిన వాడిగా ఈ మూడు భాగాల్లో దేవుడిచ్చిన ఆత్మ యొక్క ప్రాణము శరీరము ఈ మూడు కూడా యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా ఉండాలని పౌరులు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంటే మూడు విషయాల్లో కూడా ఎక్కడ కూడా లోపము ఉండకుండా ఉండాలని మన ఏ నింద కూడా మన మీద ఆరోపించేదిగా ఉండకూడదు అని ఆ రీతిగా మనము ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడతా ఉంది కాబట్టి ఏమైన ఈ యొక్క మూడు విషయాల్లో కూడా ఈ లోకంలో మనము శరీరంలో జీవిస్తూ ఉన్నాం దేవుడిచ్చిన ఆత్మ మనలో ఉంది కాబట్టి ఈ ఆత్మకి మనం ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి ప్రయాసపడతా ఉంటాం ఈ లోకంలో ఈ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ఈ యొక్క ఈ యాత్ర జీవితంలో శరీరము ఈ ఆత్మకు విరోధముగా పోరాటం చేసేదిగా ఉంటా ఉంది రాసిన పత్రికలో అపస్తుని పౌలు అనేక చోట్ల ఈ ఆత్మకు శరీరానికి మధ్య ఉండే ఆ వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఈ యొక్క శరీరమేమో ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన లేదంటే ఆ లేదంటే తాత్కాలికమైన అంశాలపైన దృష్టి ఉంచేదిగా ఉంటా ఉంది మన ఆత్మ వచ్చేటప్పటికీ ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి జ్ఞాపకం చేస్తూ ఉంటది మనకి కాబట్టి ఈ అనేక సార్లు అంటే ఉదాహరణకి ఒకవేళ కాసేపు ప్రార్థన చేసుకుందాము మోకరించి ప్రార్థన చేసుకుందాము అని ఆత్మ చెప్తా ఉంటది శరీరం ఏమంటు ఉంటది అంటే ఆ ఎందుకులే ఇప్పుడు బాగా అలిసిపోయావు కదా పని చేసుకోవటం లేదు పని చేసుకోవాలి కదా పని లేదంటే ఉదయం నుంచి డ్యూటీ చేసి కదా పండుకో ఏం గాదిలే చేసుకోకపోతే అని శరీరము బతకంస్తా ఉంటది ఆత్మేమో లేచి కాసేపు ప్రార్థన చేసుకో అని చెప్తా ఉంటది కానీ జీవితంలో మనము యొక్క శరీరం యొక్క మాటకు విధేయత చూపే వారంగా ఉంటాం శరీరానికి శరీరాన్ని కష్టపడటానికి ఎక్కువగా ఇష్టపడని స్థితి తద్వారా ఆత్మీయంగా బలము పొందలేని స్థితి అన్నాడు అనేక క్రైస్తవుల జీవితాల్లో ఉంటా ఉంటుంది ఈ మధ్య ఒక ఆర్టికల్ చదువుతూ దాంట్లో ఒక ఒక పెద్ద సువార్త ఒక బ్రదర్ రాస్తా వచ్చినాడు ఈ రోజుల్లో క్రైస్తవులు నైంటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ మాల్ మ్యూట్రీషియస్ అని అంటే ఈ పోషకాహార లోపము అని ఈ పోషకాహార లోపము అంటే మనం చూస్తూ ఉంటాము ఈ కొంతమంది రోడ్ల మీద ఉంటారు కదా పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే రోడ్ల మీద ఉంటా ఉంటారో వారి పిల్లలు సన్నగా బక్క పల్చగా సరైన ఆహారం లేని స్థితి వాళ్ళని చూస్తేనే తెలుస్తూ ఉంటది అలాగే క్రైస్తవుల జీవితాలు కూడా ఈనాడు అంటే ఎప్పుడైతే మనము ఆత్మను జయించలేకపోతే ఆత్మని ద్వారా శరీరాన్ని జయించలేకపోతాము దెన్ బి విల్ బికమ్ మనం కూడా ఈ యొక్క పోషకాహార లోపము కలిగిన క్రైస్తవులుగా మారే అవకాశం ఉంది కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి మన యొక్క యాత్ర జీవితంలో యొక్క శరీరాన్ని జయించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము ఎంతవరకు మనం మన శరీరాన్ని జయించగలుగుతా ఉన్నాము ఎంతవరకు మనము దేవునికి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపగలుగుతా ఉన్నాము మన జీవితాలను మనము పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది అపస్తున పౌరులు రోమిలిక్ రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనంలో విరీతిగా ఒక చక్కని వాకి భాగాన్ని మనకు జ్ఞాపించేస్తా ఉన్నాడు చూడండి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాసులను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇటు మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైనా దేవుని చిత్త మీద తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొటి వలన రూపాంతరము పొందుడి ఇక్కడ మన శరీరాలను సజీవయాగముగా దేవునికి పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మన శరీరాలను సమర్పించుకోవాలని దేవుని యొక్క వాత్సల్యం బట్టి అపోస్తుండేని పావులు ఉన్నారు వారులరా ఎంతవరకు మనము మన శరీరాన్ని జయించగలుగుతా ఉన్నాము ఒకవేళ శరీరాన్ని మనం జయించకపోతే ఆత్మీయంగా మనం బలం పొందుకోలే ఆత్మీయంగా మనం బలం పొందుకోకలేక పొందుకోలేకపోతే ఈ లోకంలో జయ జీవితం కష్టం ఈ లోకంలో జయ జీవించకపోతే దేవుని యొక్క రాకట్లో కష్టం దేవుని యొక్క రాకట్లో ఈ క్రైస్తవ్యము ఈ ప్రార్థనా జీవితము ఈ విశ్వాస జీవితం అంతా వృధా అయిపోతుందేమో జాగ్రత్త కాబట్టి మన శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకుంటనేది చాలా ముఖ్యమైనది మాత్రమే కాదు ఏసు క్రీస్తు ప్రభు మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత మన జీవితాల్లో ఎంతవరకు మనము సమర్పణ కలిగిన జీవితం జీవించగలుగుతా ఉన్నాం లకాశు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో యేసు ప్రభు వారు యొక్క ఐరుకో మార్గం గుండా వెళ్తున్నప్పుడు జక్కయ్య జక్కయ్యాన్ని జక్కయ్య ఇంటికి రావటం మనం చూస్తాం జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు జక్కయ్య కేసు ప్రభు వారు ఏమీ చెప్పలేదు ఏమీ చెప్పలేదు జక్కయ్య నచ్చట్టు దగ్గర నేడు నేను నీ ఇంట ఉండవలసింది అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటిలోకి ఆయన జీవితము బహు అద్భుతంగా మార్చబడతా వచ్చింది అక్కడ చూస్తే ఆ చూడండి లుకాసు పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాడు జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము బీదలకు నేను ఎవరి ఎద్దునైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని నీడల అతనికి నాలుగు గంటల మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పిన అందుకు ఏసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి అన్నది ఇప్పుడు చూస్తే జక్కయ్య జక్కయ్య కేసు చెప్పలేదు అయ్యా ఇదిగో నువ్వెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నావో అదంతా కూడా వారికి తిరిగి అప్పగించేసి నువ్వంతా తిరిగి ఇచ్చేసే అని చెప్పాడా చెప్పలేదు చెప్పలేదు కానీ ఎప్పుడైతే యశు వారు జక్క ఇంట్లోకి వచ్చాడో ఈ లైఫ్ స్టార్ట్ విత్ సాక్రిఫైస్ సమర్పణతో తన జీవితంలో ఆరంభం అయ్యింది తను ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి నాలుగు గంతలు ఆస్తిలో సగము వేదలకు ఇస్తున్నాను మిగిలింది ఎవరైతే నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి నాలుగు గంతలు ఇస్తాను ఎంత గొప్ప సమర్పణ కదా జక్కే జీవితంలో అందుకు జక్కయ్య ఇతను అబ్రహామ కుమారుడే నువ్వు నేను అబ్రహాం కుమారులుగా పిలువబడాలంటే నువ్వు నేను నీ దేవుడు నా దేవుడుగా దేవుడు పిలు అంటే ఈ యొక్క సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యత ఉంది ఎంతవరకు నీ సమర్పణ జీవితం ఎంతవరకు నువ్వు నేను సమర్పించుకోగలుగుతా ఉన్నాం లేదంటే మనము విశ్వాసులుగా పిలువబడుతూ విశ్వాసులు అబ్రహాం యొక్క ఇక్కడ అబ్రహాం యొక్క కుమారుడే అని పిలువబట్టడానికి కారణం ఏంటంటే ఎప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో చూస్తే షారా యొక్క సాక్షిని చెప్పబడిన తర్వాత వీరందరి గురించి ఎందుకు అంటే వీరు వీరు దేవుని యొక్క రాజ్యం కొరకు అంటే ఎవరైతే ఎవరు చూడలేదు అప్పటి వరకు దేవుడు ఒక రాజ్యాన్ని నిర్మిస్తూ ఉన్నాడని ఎప్పుడు మనకి నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత యవన్స్ వార్త పద్నాలుగో అధ్యాయంలో నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవని చెప్తా వచ్చినాడు దేవుడు కానీ అప్పుడు అబ్రహాం గురించి హిబ్రవేట్ రాసిన పత్రికలో చెప్పబడిన మాట ఏంటంటే దేవుడు ఈ దేనికి నిర్మీయ శిల్ ఏ దేవుడు ఏ దేనికి నిర్మీయు శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో ఆ పునాదులు గల కొరకు అబ్రహాము ఎదురు చూచు చుండెను అన్నది ఏంటండి అబ్రహాము అప్పుడే అబ్రహాం చూసేశాడా దేవుని పట్టణాన్ని పరిశుద్ధ పట్టణాన్ని చూస్తా వచ్చినాడా చూస్తా వచ్చినాడని రాయబడతా ఉంది ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తుండేనో అందుకే ఈ లోకంలో అబ్రహాము గుడారములలో నివసించడానికి ఇష్టపడతా వచ్చినాడు గుడారములలో నివసించడానికి ఇష్టపడతా వచ్చినాడు బహు ఆశ్చర్యం అనిపిస్తుంది అబ్రహాం ఏంటండి అంత ఆస్తి గెలవాడు మిక్కులు ఆస్తి యుద్ధ ప్రావీణ్యం కలిగిన వారు ఉన్నారు ఎంత మందిని పెట్టుకొని ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అది కూడా వాగ్దాన దేశంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తూ వచ్చినాడో ఆ వాగ్దాన దేశంలో ఒక ఇల్లు కట్టుకోనికి ఇష్టపడలేదు కానీ ఇది అశాశ్వతమైనదని అబ్రహాముకి తెలుసు ఈ లోకము అశాశ్వతమైనదని కొంతకాలమే లోకంలో జీవిస్తాడని తెలుసు అందుకే ఆ పునాదుడు పట్టణం కొరకు అబ్రహాము ఎదురు ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు కాబట్టే దేవుడు పిలిస్తే వచ్చినాడు తన సొంత ప్రజలను తన సొంత దేశాన్ని తనకున్న ఆస్తిని అంతా వదిలేసేసి బయలుదేరి వచ్చినాడు అబ్రహాం వచ్చినాడు విశ్వాసంతో జీవించినాడు నూరు సంవత్సరాలు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడు ఇచ్చిన వాగ్దానం కోసం ఎదురు చూస్తా దేవుడేమో ఆకాశ నక్షత్రంలోనే నీకు ఒక సంతానం విస్తరించబడుతుంది తర్వాత భూమి మీద విస్క్రేణులలోనే నీ సంతానం విస్తరించబడుతుందంటే ఆయన జీవిత కూడా ఈ వాగ్దానం నెరవేర్చబడలేదండి నెరవేర్చబడలేదు కేవలము అబ్రహాం చూసిన కుటుంబము బహుశా ఇసాకు ఇశాకుకి కుమారులు యాకోబు ఏషావులను చూసి తర్వాత ఇస్మాయిల్ బహుశా ఇస్మాయిల్ పెళ్లి చేసుకుని ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కన్నాడేమో తెలియదు ఇంతవరకే ఆయన సంతానం ఆ తర్వాత ఆ తర్వాత ఇంకొక కొంత మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు చూస్తాం అబ్రహాం జీవితంలో తర్వాత బహుశా కొంతమందిని కానీ వారు అందరిని వెళ్ళగొట్టేసినప్పుడు మహాంట్లో మంది ఉండి కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి ఆకాశ నక్షత్రంలోని సంతానం అవుతుంది భూమి భూమి దుష్కరిణులని సంతానం అవుతుంది ఆ యొక్క వాగ్దానాన్ని ఆ యొక్క ఆ పరిశుద్ధ పట్టణంలో చూస్తాననే విశ్వాసము అబ్రహాంను ఈ లోకంలో కనీసం ఒక ఇల్లు కూడా కట్టుకోవటానికి ఇష్టపడలేదు చా ఇదంతా టెంపరీ థింగ్స్ గోయింగ్ టు బౌండ్ వన్ డే ఇవన్నీ కూడా ఒక రోజు కాల్చివ్వబడతాయి కాబట్టి అటు విశ్వాసంతో అబ్రహాం తన జీవితాన్ని కట్టుకుంటా వచ్చినాడు అలాగే అంటే ఈ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఈ తన సొంత కుమారుని సైతము బలి అర్పించడానికి తీయలేదు ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం ఉందని తెలుసు ఒకవేళ ఆ రోజు ఈ శాఖను బలిచ్చినప్పటికీ కూడా దేవుడు బ్రతికించగల సామర్థ్యం కలవాడని తెలుసు కాబట్టే ఇంతగా ప్రభు యొక్క మాటకు ఇదైతే చూపుతా అందుకే దేవుడు అబ్రహాంతో ఏదీ దాచలేదు అన్నీ చెప్తా వచ్చినాడు అబ్రహాంకి ఈనాడు నీకు నాకు కూడా అదే ఆధిక్యత దేవుడు ఇస్తా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు మనమే ఆధిక్యతను పొందుకోవటానికి సిద్ధముగా లేవేమో మన సహోదరుడు సహోదరి యొక్క ఆత్మీయ జీవితము ఇది ఏ లోపం లేకుండా ఆత్మ శరీరము జీవము ప్రాణము శరీరము మూడింటిలో ఎక్కడ కూడా నిందారహితంగా మూడి విషయాల్లో కూడా నిందారహితంగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉంటున్నారు ఏ రీతిగా జీవితాన్ని సాక్రిఫైస్ చేయగలుగుతా ఉన్నా ఒకవేళ ఈ లోకంలో ధనం సమకూర్చుకుంటా ఉంటే అది చిమ్మెట అది ఒక దినము అది కాల్చివేయబడుతుంది దొంగలు దొంగలిస్తారు అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే పరలోకంలో ధనం సమకూర్చుకోండి అంటే మన దృష్టి ఎక్కడైతే ఉంటుందో మన పరలోక సంబంధమైన మీద పరలోకం మీద మన దృష్టి ఉంటే పరలోక సంబంధమైన విషయాల మీదనే మన దృష్టి ఉండాలి లోకంలో లేదనుకోండి ఈ లోక సంబంధమైన విషయాలపైన ఉంటుంది నేను ఎవరిని కూడా ముందు డబ్బులు తీసుకెళ్ళి పంచం చెప్తలేదు కానీ హలో వినిపిస్తుందండి చెప్పండి అలాగని కాదు కానీ కాకపోతే మన జీవితంలో మార్పు ప్రభు మన జీవితం మన హృదయంలోకి రాకముందు మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఒక మార్పు ఏంటి ముఖస్తులైన పౌలు యొక్క జీవితం చూస్తే ప్రభువు దర్శించక ప్రభు తనను దర్శించక సంఘాన్ని హింసిస్తూ ఉండేవాడు సంఘాన్ని హింసిస్తుంటున్న సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అదే సంఘం కొరకు అదే ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడతా వచ్చినాడు ఎంతో సువార్త పరిచయం గొప్ప పరిచయం జరిగిస్తా వచ్చినాడు అంటే ప్రభువు దర్శించక ఆకాశ గురిని కలిగిన దర్శనం నేను ఆ విధేయుడున కాక ఎంత గొప్ప విధే అయ్య కదా ఎంత గొప్ప సమర్పణ అపస్తులేని పౌల యొక్క జీవితము జక్కయ్య యొక్క జీవితం అందుకే జక్కయ్య విధి కుమారుడిగా పిలువబడతా ఇంకా ఆ పస్తుల కార్యములు పదవధ్యాయంలో చూస్తే గుర్నీల గురించి కూడా కొన్ని మాటలు రాయబడతా వచ్చినాయి యొక్క దాన ధర్మాలు ఆయన చేసిన ఆ పుణ్య కార్యాలు ప్రభు సన్నిధికి చేరుతా వచ్చినాయి దేవుడు తీతరున కొన్నేళ్ళు ఇంటికి పంపించి ఆ కుటుంబం అందరికీ కూడా రక్షణ సువార్త చెప్తా వచ్చిన అంటే ఆయన యొక్క ఆయన యొక్క సమర్పణ జీవితము ప్రభు చూసి ఆయనకు రక్షణ లేకుండా చనిపోవటము ప్రభుకే ఇష్టం లేకుండా ఉంది అందుకే ఆ ఇంటికి కుటుంబానికి రక్షణ కార్యం ప్రకటించబడతా వచ్చింది రక్షణ సువార్త ప్రకటించబడతా వచ్చింది ఏమైనా అర్లారా నేను ఆ జీవితంలో ప్రభువుని అంగీకరించాను ప్రభువు బిడలుగా చెప్పుకుంటున్నాను కానీ ఎంతవరకు మన జీవితంలో ప్రయాసపడతా ఉన్నా ఎంతవరకు ఇతరులకు శువార్థ ప్రకటించే విషయంలో కానీ ఇతరులకు దేవుని యొక్క ప్రేమను పంచే విషయంలో కానీ లేదంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు రెండవ ఆజ్ఞ దేవుడిచ్చిన ఆజ్ఞ ఈ దేవుడి ఇచ్చిన ఆజ్ఞలో మనం ఎంత వరకు మనము ప్రయాసపడగలుగుతా ఉన్నారు నాకు భయం అనిపిస్తుంది ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అనేక మందికి మనము సువార్త ప్రకటించలే అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాం మా ఆఫీసులో మా మా కొలీస్ కొంతమందిని చూస్తే వాళ్ళకి స్వార్థ ప్రకటించలేము కానీ వారిని ప్రేమిస్తే మనం ఏం చేయాలి వారికి స్వార్థ ప్రకటించాలి లేకపోతే ప్రేమ లేనట్టే ఎందుకంటే వాడికి స్వార్థ ప్రకటించకపోతే ఎట్లా తెలుస్తుంది తెలియకపోతే నరకానికి వెళ్ళిపోతాడు నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత అంటే మనతో పాటు తిరిగి మనతో పాటు కలిసి మాట్లాడి మనతో పాటు పనిచేసిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతే ఎంత దుఃఖం అనిపిస్తుంది కదా కాబట్టి మనము సమర్పణ కలిగిన జీవితంగా సమర్పణ జీవితం కలిగి అనేకలు ప్రభుత్వ స్వార్థను ప్రకటించవలసిన వారు మనకు అంటే మన జీవితంలో మార్పు ఇతరులు చూడగలగాలి ఇతరులు చూడగలగాలి ఏంటండి ఇంతకు ముందు ఓకే ఓకే కొట్లాడేది ఇప్పుడు అస్సలు కొట్లాడదండి ఇంత ప్రేమగా మాట్లాడతారు ఇంతకుముందు వీళ్ళు ఊరికి అబద్ధాలు ఆడేదండి ఇప్పుడు అస్సలు అబద్ధాలే ఆడతారు సచ్ టెస్ట్ అనే అటువంటి సాక్ష్య జీవితము మన జీవితాల్లో ఉందా ఇప్పుడు లేకపోతే మనము ఆత్మీయ జీవితాన్ని ఏ లోపము లేకుండా కట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నా వీళ్ళు ఏదన్నా లోపం ఉంటే ప్రభు రాకడలో ఎత్తబడలేము ఏదన్నా లోపం ఉంటే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడలేము ఇద్దరు పొలంలో పనిచేస్తుంటే ఒకళ్ళు ఎత్తబడతారు ఇద్దరు రోడ్లో దంచుతూ ఉంటే ఒకళ్ళు ఎత్తబడతారు ఇద్దరు కలిసి పండుకుంటే ఒకళ్ళు విడవబడతారు నువ్వు ఏ రీతి అయితే ఆ ఆ బుద్ధి కలిగిన కన్యక కన్యకల్లో ఏ రైతుగా మంది బుద్ధి కలిగిన కన్యకలు పది మంది బుద్ధి లేని కన్యకలో వాళ్ళు నూనెలో సిద్ధపరచుకున్నారు వీళ్ళు నూనెనే సిద్ధపరచుకోలేదు అంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇంకొక బ్యాచ్ సిద్ధంగా లేరు నీవు వ్యక్తిగతంగా ఏ గ్రూప్ చెందిన వాళ్ళవు చెందిన సిద్ధపాటు కలిగి ఉన్నావా సమర్పణ జీవితం కలిగి ఉన్నావా ప్రయాసపడుతూ ఉన్నావా లేదంటే దీనికి ఆపోజిట్ గా వ్యతిరేకమైన జీవితము సమర్పణ లేకుండా సిద్ధపాటు లేకుండా ప్రభు కొరకు జీవించకుండా ఇంకా నీ కొరకే ఈ లోకం కొరకే ఈ శరీరం కొరకే జీవిస్తూ ఉన్నావా జాగ్రత్త విడివబడతాం విడివబడితే గొప్ప నష్టము కాబట్టి పిల్లరా ఇంకొక ఉంది ఒక ఐదు నిమిషాల్లో వాస్తవం ముగిస్తాను ఈనాడు సంఘానికి సాదృశ్యంగా ఉన్న అల్లబోధికే సంఘము అంటే ఈ మన హృదయాన్ని కట్టుకునే విషయంలో ఇది హృదయము మోసకరమైనది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడు ఎవడు లేడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది కాబట్టి దేవుడు ఈ హృదయాన్ని అడుగుతుంది ఈ దేవుడు వస్తే కేసు ప్రభు వారి హృదయంలోనికి అప్పుడు ఈ హృదయం అంతా బాగు చేయబడుతుంది బాగు చేయబడుతుంది కానీ ఇక్కడ ఉన్న లవోదిక్య సంఘము ప్రకటన సంఘము మూడో అధ్యాయంలో అనుకుంటా ఉన్నారు మేము ధన చేసుకున్నాము మాకు ఏమి భేదం లోటు లేదు మేము అంతా సమృద్ధిగా ఉంది మాకు మాకు అసలు ఏ ఇబ్బంది లేదు ఇరుకు లేదు అనుకుంటున్నారు లవోధిక సంఘం కానీ దేవుడు దౌర్భాగ్య దిక్కుమాలిన వాడు సంఘం విలుపుట దేవుడు యేసు క్రీస్తు వారు ఉన్నారు సంఘం బయట ఉండి తలుపునద్దు నుండి తట్టుచున్నాను అంట తలుపునద్దు నుండి తట్టుచున్నాను నాడు అనేక మంది క్రైస్తవుల జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి యశు లోపల లేడు వెలుపలు ఉన్నాడు లోపలే ఉన్నాడని సరేగా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకునే క్రైస్తవులుగా ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని సహోదరుల సహోదరు వారు నీ హృదయంలో ఉండి నీ జీవితాన్ని కట్టుకుంటున్నాను ఇప్పుడు నీ హృదయంలో ఉంచుకొని లేదా ఆయనను బయట నుంచేసి నేను బాగానే ఉన్నాను నేనంతా క్రైస్తవులుగా ఇంకో ప్రార్థన చేతూ ప్రార్థన చేసుకుంటాను బైబుల్ చదువుకుంటున్నాను అన్నీ చేసుకుంటే అంత సమృద్ధి ఉంది నాకేమీ లేమి లేదు అనుకుంటున్నావేమో నవోదికే సంఘం కూడా అలాగే అనుకుంటాం మోసం చేసుకుంటాం తను బట్టి ఒకవేళ ఇప్పటి వరకు ఇంకా చేసు ప్రభు గారు ఈ హృదయంలో లేడు అనే ఆలోచన అనుకుంటే ప్రభుని ఆహ్వానించు ఇదిగో నా నేను ఎంత మాత్రం ఉన్నతికి వస్తుంది ఆయన దగ్గరకు ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన నీ జీవితాన్ని కట్టలేదు ఆయన నా జీవితాన్ని కట్టిన దేవుడు నీ జీవితాన్ని కడుతున్న దేవుడు ఆయనకి సమర్పణ కలిగిందాం లోక సంబంధమైన నా ప్రస్తున్న పౌలంకెడు కదా నేను క్రీస్తు యొక్క క్రీస్తులో పునరుద్ధానములను ఎరుగు నిమిత్తము ఈ లోకంలో సమస్త మనం పెంటతో సమానంగా ఎంచుకున్నాం అంటే ప్రతిదీ కూడా డబ్బా అవసరం లేదు యేసు ప్రభు ఉంటే చాలు లోకంలో సుఖ భోగాల అవసరం లేదు యేసు ఉంటే చాలు ఈ లోకంలో దానికోసం కష్టాలు అనుభవించాలా పర్వాలేదు అనుభవిస్తాను శ్రమలు అనుభవించాలా సిద్ధమే అంటే యేసు ఉంటే చాలు మనం కూడా అనేక పాట పాడుతున్నాం ఈ ఉంటే నాకు చాలు ఏ సయ్య ఈ లోకంలో పాటలు పాడేవారంగా ఉంటాం కానీ నిజంగా అటువంటి పరిస్థితి వస్తే మనం ప్రభు కొరకు జీవించగలుగుతామా మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు ఈ లోపము లేకుండా నేను నీ జీవితాన్ని నా జీవితాన్ని కట్టాలని కోరుతూ ఆ రీతిగా ఈ ఇంకా మన జీవితాలు కట్టుకోవాలంటే ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలంటే సమర్పణ ప్రాముఖ్యమైనది సమర్పణ లేకపోతే మన జీవితాలు మనం కట్టుకోలేదు నేను దావేది కుమారుడిగా పిలువబడలేను కాబట్టి వీళ్ళరా రీతిగా ఏ రీతిగా అయితే దేవాలయాన్ని ఈ లోపము లేకుండా కడుతూ వచ్చినాడు ఆ రీతిగా మన హృదయం అనే మన దేవాలయాన్ని మీ హృదయము దేవుని యొక్క మీరు ఎరుగరా ఈ హృదయం అనే ఆలయాన్ని ఈ లోపము లేకుండా మన యొక్క జీవము ప్రాణము శరీరము మూడిట్లో ఎక్కడ కూడా ఎటువంటి లోపము లేకుండా మన యొక్క ఆత్మీయ ప్రభు మనకి కృపాను గ్రహించిన దాకా దేవుడికి కొన్ని మనకి ఇంట్లో జీవించిన దాకా చేసుకుంటాం జీవం జరిగిన తండ్రి జీవాధిపతి గణాన్ గొప్ప దేవాన్ని కొందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇటుగో సులోమును ఈ లోపము లేకుండా ఆ యొక్క దేవాలయాన్ని ఆ యొక్క శిలి మందిరాన్ని కడుతూ వచ్చినాడు అయిదుగు మా జీవితాల్లో కూడా ఈ లేకుండా అయ్యాయి మా జీవము ప్రాణము శరీరముందారహితముగాను ఏమైనా అతను ఉండాలని కోరుకున్నది ఎవరుగా ఉన్నావు అతను ఇదిగో రీతిగా నా మా జీవితాలు కట్టుకోవడానికి మీ గ్రూప్ చూపించి మళ్ళీ సన్నిహితులా ప్రార్థిస్తూ ఆయన ఐదుగో మీ కనికరాన్ని కోరుకుంటూ అయ్యా ఐదుగా చేరు వచ్చిన మా పిల్లలందరినీ బట్టి మీకు అందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వీళ్ళని ఆయన తండ్రి మీ గ్రూప్లో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఐదుగో ఎవరైతే ఆత్మీయ జీవితాలు ఏ లోపములు లేకుండా కట్టుకుంటూ ఉంటున్నారు వీళ్ళందరినీ బట్టి మీకు అందనాలు ఎవరైతే స్థితిలో లేరో అయ్యా తండ్రిదిగో వారిని మీరు దర్శించండి ఐదుగా వారి జీవితాల్లో మీరు ఉండండి ప్రభుత్వ ఐదుగా అందరి జీవితాల్లో మా హృదయాల్లో నేను తండ్రి మిమ్మల్ని ప్రతిష్ఠించుకోవటానికి నయా ఐదుగో మా యొక్క హృదయం ఆలయంలో ఆయన తండ్రి ఇదిగో సహాయం చేయండి తను ఐదుగో మిమ్మల్ని కలిగి జీవించటకు తద్వారా నేను మన తండ్రి ఐదుగో మా జీవితాల్లో తండ్రి మమ్మల్ని కాదు కానీ ఐదుగో క్రీస్తును నేను తండ్రి మిమ్మల్ని చూసినట్లుగా మీరు చూపించుకుని సహాయించే మన మీ సన్నిధిలో ప్రార్థిస్తే నైనా ఐదుగో నైనా మంచి సాక్షి జీవితం కలిగి మాత్రందరికీ సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇదిగో మీకు కోరుకుంటారు ఆయన ఎదుగున వ్యక్తి పొందడానికి పరిచర్లు ఇంతకు మట్టుకోవడం జీవించి ఆశీర్వదించుకుని మా ప్రిల్ల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి జీవించి ఆశీర్వదించి తండ్రి ప్రతి కుటుంబంలో నేను ఎదుటి ప్రతి ఔషధతో మీరే తీర్చుకొని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నా ఎవరైతే ఆయన తల్లి అనారోగ్య పరిస్థితులు అవుతున్నారు జ్ఞాపకం చేసుకొని మీరు ఏమంటే బాగుంది రక్త పేక్షణకి మీకు తీసుకొని వస్తుంటాం పరిశుభ్రత ఇంకెవరైతే కుటుంబాలి నాకు వేసుకుంటుంది కానీ ఇంకెవరైతే శోధనలు సమస్యలకు వెళ్తున్నారో వీళ్ళందరినీ నాకు పిం చేసుకుని ప్రతి శోధన సమస్యల నుంచి మీరు విడుదల కలసి మన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నాయ నాయుడిగా మీ కృష్ణం కోరుకుంటూ మా దేశం కొరకు నాయన తండ్రిగా నాయన మరి ప్రార్థిస్తుంటున్నా సహాయం చే మా దేశంలో నేనా తండ్రిగా భయంకరమైన విగ్రహారాధన నా తండ్రి గారు విగ్రహారాధన వైపు నడిపించే అధికారులు నేనా తండ్రిగా అధికారులు మనసును మార్చమని తండ్రిగా విగ్రహారాధన పరిస్థితి నుంచి ప్రజలను తప్పించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నా నాయుడుగా మీ క్రితం కోరుకుంటూ ప్రత్యేకంగా చర్చించిన రాష్ట్రం కొడుకు ప్రార్థిస్తూ ఉంటున్నా నాయుడుగా మీ కనుకను చూపించిన తండ్రి నాయుడుగా మూడు గ్రామాల ప్రజలు కొడుకు ప్రార్థిస్తూ ఉంటున్నా నానాయుడుగో నేను వారిని చంపేయాలని వారిపైన ఎన్నో రకాల నాయన తండ్రిదిగా ఆ పరిస్థితులు అన్నిటి నుంచి కూడా మీ ప్రజలను మీరే పడమని మీ సన్నిధిగా ప్రార్థిస్తూ ఆయన ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నాయన తండ్రి రాజస్థాన్ పై ప్రార్థిస్తుంటున్నారు ఆయన ప్రభుత్వంలో ఒక సంఘం పైన దాడి చేస్తా వచ్చినారు సేవకులను కొడుతా వచ్చినారు నా తండ్రిగా సంఘాన్ని ఎంతో హింసిస్తా వచ్చినారు ఆయన ఇటుగా భారతదేశానికి నాపోయిన చేసుకుని ఇంకా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నైనా తండ్రిది కూడా తండ్రిదిగా నేను గుజరాత్ నా తండ్రి జార్ఖండ్ బీహార్ ఆయన తండ్రి ఒరిసా రాష్ట్రాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన ఐదు ఒక మీ కృషి చూపించి మనం మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నార్త్ స్టేట్స్ జ్ఞాపకం చేసుకొని ఆయన తండ్రి మణిపూర్ నాగాలాండ్ ప్రదేశ్ ఆయన తండ్రి అస్సాం ప్రాంతాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన ఐదు కొన్ని ప్రజలకు మీకు ఆపదల భద్రత ఇచ్చేయమని ఐదు ప్రజలకు మీకు అనుకూలం చూపించి మనం మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఐదు గన్ని ప్రజల సంబంధమైన ఈ ఈ పరిస్థితుల నుంచి కూడా మీకు చూపించమని ఎవరైతే బిడ్డలకు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటున్నారు తండ్రి ఎటువంటి ప్రణాళిక రచించే వారికి ఉంటున్నారు మీద దర్శించము వారి గీతాల్లోని కార్యం నూతన పరిస్థితుల మీద సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఆ రీతిగా సంఘాన్ని సహకంశిస్తుంటున్న సౌలను మార్చి పౌన్ గారు గొప్ప పరిచయం జరిగిస్తూ వచ్చిన గొప్ప దేవుడిగా ఉన్నావు ఆయన తల్లిగో అటు నూతనమైన కార్యములు తండ్రి గురించి ప్రజల జీవితాల్లో కూడా జరిగి చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఐదు గారి మీ రూపం కోరుకుంటే దేశం కోరుకుంటే ఇంత రైతులకి క్షేమం కొరకు ప్రార్థిస్తుంటున్నాం సహాయం చేయండి ఉంచింది ఆయన తండ్రికి ప్రతి విధమైన శత్రీ యొక్క దాడులు చేసిన ఆయన తండ్రికి కొన్ని ప్రజలను వేరే కాపాడుతున్నామని సన్నిధిలో ప్రార్థిస్తూ క్షేమం క్షేమం కొరత ప్రార్థిస్తుంటున్నాం సహాయం చేయండి మీ కనుగురించి చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఏదైతే ఏనా తండ్రి రాత్రి కాల సమయంలో మగ్రహాల చుట్టూ జగన్ విశ్రాంతిని దయచేసి తిరిగి రేపు పోతే కాలము ఆయన తండ్రి సన్నిధికి వచ్చినట్లుగా మీకు పెంచుకున్న మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీకే సంస్థ మహిమా ఘనత ప్రభావంలో నాకు చిన్ని ప్రజలతో సహవాసాన్ని బట్టి ఇప్పుడు చిన్న ప్రత్యేకమైన సమయాన్ని మీకు వంద నాలుగు స్తోత్రాలు చదివిస్తూ నేనైతే మేము కేవలంలో నీ వారముగా కాకుండా నీ వాక్యాన్ని ఆయన తండ్రి మా యొక్క జీవితాల్లో అన్వయించుకొని నీ వాక్యానుసారమైన జీవితాలు కట్టుకోవటానికి నాకు మాకు అందరికీ కావాల్సిన పని గురించి సహాయం ప్రేరక్షలైన ప్రార్థించడం ఉన్నాయి చెప్తాను దీపా సిస్టర్ వాళ్ళ మమ్మీ గురించి చేయండి ముగ్గురు యాదగిరి బ్రదర్ రేణుకా సిస్టర్ అయితే చిన్నబాబు అభి కొరకు ప్రార్థించండి అలాగే ఉదయ ఆమె హాస్పిటల్లో ఉంది ఆమె తొందరగా కోలుకోవాలని ప్రార్థించండి మరోసారి జ్ఞాపకం చేస్తున్నారు దీప వాళ్ళ మమ్మీ యాదగిరి బ్రదర్ రేణుకా సిస్టర్ అబ్బి ఉదయ సిస్టర్ వీరి కొరకు ముగ్గురు ముగ్గురు ప్రార్థించండి సంపద బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ సుజాత ప్రైజ్ రాడక ప్రార్థించ స్తోత్రార్హుడా స్థుతులకు పాత్రుడా స్థుతుల పైన ఆసీనుడు అయిన ఏసయ్య సమీపించడానికి తేజస్సులో నివసిచ్చే నా తండ్రి మా మధ్య దిగి వచ్చిన ప్రభ మా విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించండి ప్రతి ప్రార్థనకు ప్రతి మొరకు ప్రభ మీరు నా తండ్రి సమాధానాలు దయచేయండి ప్రభ స్వస్థత దయచేయండి ప్రభ మేము ప్రార్థిస్తున్నటువంటి బిడ్డల విషయంలో ప్రభ మీరు గొప్ప కారం మరి దీప వాళ్ళ మదర్ ఇందిరమ్మ గారి గురించి ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డకు ప్రభ సంపూర్ణ స్వస్థత జరగాల ప్రభ నా తండ్రి ఆ బిడ్డకి క్షేమంను దయచేసి మీరు గృహముకు నడిపించినారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయితే బలహీనతల నందుకు నా తండ్రి మీరు బలపరచండి ప్రభ ఇంకా సంపూర్ణ మన స్వస్థతో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రభ నిలబడటకు ప్రభన తండ్రి సైడ్ ఇన్ఫెక్షన్స్ ప్రభన తండి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఆ బిడ్డకు కూడా ప్రభన తండ్రి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి యాక్సిడెంట్ ద్వారా మరి ఎన్ని మల్టిపుల్ ఇంజరీస్ జరిగినాయో మనకు తెలియదు ప్రభన అతని మీకు సమస్తం నా తండ్రి ప్రభ నీ కన్నులు తేటగా చూస్తున్నాయో ఆ బిడ్డ యొక్క జీవితంలో ప్రభన గొప్ప కార్యం జరిగించండి రక్షణ దయచేయండి ప్రభ స్వస్థత దయచేయండి ప్రభ నిన్ను ఎరిగిన బిడ్డగా నా తండ్రిని నిలబెట్టమని విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నా కుటుంబంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి కూడా మీరు రక్షణ భాగ్యం దయచేయండి ప్రభను అతని మరి ఉదయ శిష్యుల విషయంలో ఏ నిమిత్తం ఆ బిడ్డ హాస్పిటల్ అడ్మిట్ అయింది మాకు తెలియదు కానీ ప్రభ సమస్తం ఎరిగిన దేవుడు ప్రతి విధమైన బలహీనతలు తండి ఆ బిడ్డను మీరు బలపరచండి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రతి ఎముకను మూలుగాను ప్రభ మీరు ముట్టండి నాయన ప్రతి అనారోగ్యం నుంచి ఆ బిడ్డకు ప్రభ సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసీఎస్ శక్తి గారి నామంలో ఆ బిడ్డకు ప్రభన తండి గొప్ప ఆరోగ్యం దయచేయండి స్వస్థత దయచేసి క్షేమంగా ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డకు కూడా సాక్షి బిడ్డగా నిలబెట్టుకోనండి అదేవిధంగా అభి బ్రదర్ బిడ్డ పిరక్షల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డ కూడా మీరు గొప్ప కార్యం జరిగించండి స్వస్థత పరచండి ఏ విషయంలో ప్రభా బిడ్డకు బలహీనత ఉన్నదో నా ఆ బిడ్డ బలహీనతను మీరు ముట్టండి నాయన ప్రభ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఆ బిడ్డను కూడా ప్రభ అతని సంపూర్ణ స్వస్థత దయచేసి ప్రభ అతని కుటుంబంకు సమాధానం దయచేయండి నీకు గొప్ప కార్యలు జరిగించే వాడు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభను అతడి ఇంకా ఎంతమంది అయితే ప్రభ స్వస్థత కొరకు ప్రభ నతని విజ్ఞాపనల కొరకు ప్రభను అతన్ని చెప్పలేకపోతున్నారు ప్రభ వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బలహీనతలు ఎరిగిన దేవుడు ప్రభ వారిలో ఉన్నటువంటి సవరించమని ప్రార్థిస్తున్నాం వారి ప్రభ సంపూర్ణంగా బలపరచండి నా తండ్రి నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రతి అవయవంలో ప్రభు నా తండీ మీకు జీవం నుసి బ్రతికించండి ప్రభ వారిని సాక్షి బిడ్డలుగా నిలబెట్టమని మీకు గొప్ప కార్యం నీ బిడ్డల జీవితాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నా తండ్రి మరి రేణుక సిస్టర్ విషయంలో కూడా మరి ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డ కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ని సరి చేయండి నాయన ప్రభు నా తండ్రి మీకు గాయపడిన హస్తంతో ముట్టి ప్రభ సరి చేసిన తండ్రి సేవలో ఇంకా గొప్పగా వాడుకోనమని ఏసీయ శక్తి కలి నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ బ్రదర్ యూ అక్కడ మైమోన్నతుడా సరశక్తి మంతుడా జీవం గల్ల తండ్రి నీకు వందనం స్తోత్రం నాయన ఈ రాత్రి కాలం మంది ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు కోట్లాది ఇవ్వందన్నారు ప్రభా ఇంత వరకు వాకే చేస్తే మీరు మొత్తం ఎంతగానో బలపరిచినారు ప్రభా దేవానికి వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవానికి రాక తితరలో ఉంది ప్రభ మేము భూమి మీద సిద్ధపడాలా అనేక మంది సిద్ధంగా మేము తయారు చేయాల దేవాటి శక్తిని మాకు దయచేసి రాకడ తప్పచుకోండి దేవా ముఖ్యంగా ఏసుకృష్ణ నామంలో ప్రభ మరి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం నాయన మరి ఎంతమంది యేసు ప్రభ బాధలు వేదల దుఃఖాలు రోగాలకు కృషిస్తున్నారు వారి కోసం ప్రార్థిస్తున్నారు మరి చేసుకొని సంపూర్ణంగా విడుదల దయచేయండి అంధకార చీకట్లని దయ్యాలని కాలిపోనుగాక సంపూర్ణంగా విడుదల దయచేసి రక్షించుకోండి ని సాగుబిడిగా నిలబెట్టండి తండ్రి నీకు స్తోత్రం ముఖ్యంగా అభి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను ఆ బిడ్డ ముట్టడి తాకండి శ్సపరచండి మంచి ఆరోగ్యం స్వచ్ఛత ఇచ్చేయండి దేవా దీవించండి సైతరాజ్యాన్ని కూల్చివేయండి అప్పుడే అనారోగ్య ముట్టంలో కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత ఇచ్చేయండి దీవించండి ఆశీర్వదించండి దేవా ఆ విడి ముందు నడిపింపబడాలా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్న ఆ కుటుంబం అంతా దీవించే ఆశీర్వించి నిర్కడికై సిద్ధపరచుకోండి తండ్రి ఆ కుటుంబం పట్ల గొప్ప అద్భుతం ఆచరిక జరిగించండి తండ్రి ఎసయానికి స్తోత్రం యాదగిరి విషయంలో ప్రార్థిస్తున్నదేవా అప్పటిని కూడా ముట్టడి తాకండి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత ఇచ్చండి శోధనలన్నీ కొట్టివేండి విడుదల దయచేయండి కుటుంబం అంతా మార్గం నడిపించండి అబిడకున్న పంకాలన్నీ కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత దయచేసి దీవించి ఆశీర్వదించి రాకరిక సాకి విడిగా అవిడ నిలబెట్టండినైనా నా ప్రభాన్న తండ్రిని వందనంలో స్తోత్రంలోనైనా మన ఇంద్రమ్మ విషయాన్ని ప్రార్థిస్తున్న దివా అవిడని కూడా ముట్టడి తాకండినైనా మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయండి అవిడ జీవం పోసిన ప్రాణం పెట్టిన తండ్రి వయ తండ్రిని వందనని అవిడ ఇంకా సేవ చేయాలా వృద్ధాప్య జ్ఞాపకం తీసుకోండి ఆవిడ అనేక మందికి ఇంకా శుత ప్రకటించాలా అవిడ కాల్చి పొడిగించి దీవించి ఆశీర్వదించి సాక్షి నిలబెట్టండి యేసు ఉదయమ్మ విషయాన్ని ప్రార్థిస్తున్న దేవా ఆవిడ భయంకరమైన స్థితిలో జ్ఞాపకం చేసుకున్న దేవుడో ప్రభ ఎక్కడైతే యశుప్రభ గాయంతో యశు ప్రభ కృంగి కృషిస్తుంద దెవ అప్పుడెక్కడ యసుప్రభ పథక అనారోగ్యం కొట్టే దేవ ఎముకల్లో జీవాన్ని పోయింది స్వస్థత దయచేయండి ఎక్కడైతే కాలింద దేవా సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి అప్పుడే సాకిరిగా నిలబడాలి టూత రక్షిపబడును కాక నిస్సత్త అవును కాక దేవాను రక్షించుకున్న అప్పుడే నీ సన్నిధిలో పాపాలు ఒప్పుకుంది అయినా నువ్వు రక్షించుకున్న దేవుడు ఆ ఇంటి చుట్టూ అగ్నికంచన పెట్టండి దేవానికి వందన కుటుంబాన్ని బలపరచండి సన్నిధికి నడిపించి మీ నిలబెట్టండి తండ్రిని వందన కుటుంబం వెళ్తున్న రాజ్యం అంతా కూలిపోవాల దేవా నీ రాజ్యం కట్టుకునే శక్తి కుటుంబాలకు దయచేయండి తండ్రి నీ మార్గం తెరవండి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ కుటుంబ సోదరుడు మర్రంగా కొట్టివేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని తీవించి ఆశీర్వదించి రాకడే సిద్ధపరచుకోమని సేవలు అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకున్న కుటుంబాలని ప్రతి ఒక్క అమ్మాయి నీకే కలుగుని దాక గోపదేవాధనాలు తీసుకుడు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా ఇంద్రాస్టర్ గారిని మీరు ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అడినెత్తి మొదలుకొనే వరకు నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి స్వస్థ తండ్రి మీ జీవం పోయండి ప్రతి అవయవాన్ని కూడా మీరు తాకండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి మీ రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభా ఏసమ పట్ల మీరు గొప్ప కార్యాలు జరిగించండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా ఏసీ సాక్షి విడిగా ప్రార్థిస్తున్నా తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా యాదిగ్రది బ్రదర్ కూడా ప్రభా నువ్వు ముట్టండి తాకండి నాయన మీ హస్తం తోడుగా ఉంచేయండి బలహీనతల నుంచి విడిపించండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి స్వస్థపరిచేయండి ప్రభావా నీ సాక్షి బిడ్డగా నిలబెట్టండి నాయన పడిన తండ్రి మీరు లేవలెత్తమని ప్రార్థిస్తున్న దేవా ప్రతి అవయాన్ని కూడా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్న తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని ప్రార్థిస్తున్న దేవా ఎస్ ప్రభా నీకే వందన నాయన అవి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ బాబుని ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి ప్రతి సైతాన్ క్రియలన్నీ కాల్చివేయండి ప్రభా పరిషుద్ధుడ మీ ఆస్తు బిడకు తోడుగా ఉంచేయండి ప్రతి సైత శక్తులని మీరు బంధించండి ప్రతి అనారోగ్యం కొట్టివేసి మంచి ఆరోగ్యం దయచేయండి నీ కృపలో మీ కృపలో భద్రపరచండి ప్రభా పరిశుద్ధుల నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఉదయ్ సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా సిస్టర్ ముట్టండి తాకండి అడికాలు మొదలుకొనం ఎత్తు వరకు నాయన మీరు రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభు పడిన బంధకాల నుంచి మీరు లేవనెత్తండి ఎస్ఐ మీ హస్తం మీ వాక్కును పంపి బాగు చేయండి నాయన సిస్టర్ తో మీరు మాట్లాడండి సైతం దురాత్మలన్నీ బంధించండియా నీకే వందనాలు చెల్లిస్తున్న ప్రభా మీ హస్తం పట్టి లేవనెత్తండి సుప్రభాంతో మాట్లాడండి రక్షణ మార్మల్స్ దయచేయండి ప్రభా ప్రతి బంధకాలను తెంచి వేయండి ప్రతి ఊర్లను తెంచి ప్రతి శోధనలు కొట్టివేండి సుప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్న ఆయన సంపూర్ణ ఆరోగ్యం సిస్టర్ కు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి నీ సాక్షి బిడ్డగా నిలబెట్టండి సిస్టర్ పట్ల ప్రభా మీరు లేవనెత్తి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవా యశ్వ్రవా నీకే వందనాలు చెల్లిస్తున్నాయ స్థుతి స్తోత్రాలు నాయన రేణుకాస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా సిస్టర్ ను తాకండి తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అమ్మకు తండ్రి మంచి జీర్ణశక్తిని దయచేయండి యశు ప్రభా ఏ బలహీనత ఉందో ప్రభా మీరు తీసివేయం సుప్రభా వాడుతున్న మందుల మీ రక్త ప్రక్షణ దయచేయండి మంచి స్వస్థత మీరు దయచేయండి నాయన మీరు లేవన తండి సుప్రభా ప్రతి అనారోగ్య సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి ప్రతి అనారోగ్యం కొట్టివెండే సుప్రభా మంచి స్వస్థత మీరు దయచేయండి మీ శక్తి మీ బలంతో నింపండి వేసా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా ఇంకా మీ సేవలు బలంగా వాడుకోండి కుటుంబం చుట్టుని కంచి వేండే సుప్రభా పరిశుద్ర సహాయం చేయండి నాయన పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఇంకా అనారోగ్యంతో ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థిస్తున్నా ప్రభా ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని రక్షణ మార్పు మనసు దయచేయమని మీ ఘనమైన హస్తాన్ని కప్పచెప్పుకున్నాం ప్రభా మీరే కార్యం జరిగించమని ఏస పరిశుద్ధుల మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమె ప్రైజ్లాస్టర్ ప్రార్థించినేవుడు దీవించిన దాకా స్వరాజ్ ఆశీర్వాదం ఇవ్వండి దయచేసి అందరికి అన్న మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప శాంతి సమాధానం ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో